అలా ఉన్నప్పుడు మీకు ఆ మధ్యలో ఆపుకునేటటువంటి పూరకం తర్వాత కుంభకం కానీ రేటకం తర్వాత కుంభకం కూడా అప్పుడు సమ సాగుతాయి అనమాట గమనించకుంటే అభ్యాసం చేస్తే మామూలుగా మీరు ఒక ఐదు సెకండ్ల నుంచి పది సెకండ్ల లోపలే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పూర్తయిపోతాయి అంత స్లో సూక్ష్మంగా స్లోగా జరిగిపోతుంది అనమాట అప్పుడు మీకు ప్రాణవాయువును పూరించడం రాదు కాబట్టి ప్రాణవాయు స్పందన ప్రాణవాయువు హృదయ స్పందన శబ్దం మళ్ళీ మూడు ఉన్నాయి ఈ మూడింటిని ఏకత్రితం చేసినప్పుడు మీరు బుద్ధి వికాసం మేల్కొంటు బుద్ధి వికాసం మేల్కొనే ప్రక్రియ మానవోపాధిలో ఎలా ఉంటుందంటే ప్రాణము హృదయ స్పందన శబ్దం ఈ మూడు కలిసి పనిచేయాలన్నమాట కలిసి ఒకే సూత్రం మీద ఒకే లక్ష్యం మీద పనిచేసినప్పుడు మీరు బుద్ధి వికాసం మేల్కొంటుంది అప్పుడు త్వర త్వరగా బుద్ధి వికాసం పూర్తి బుద్ధి వికాసం పూర్తిగా పూర్తయితే గానీ అది చైతన్యాన్ని గుర్తించలేదు అంటే ప్రాణం యొక్క లయస్థానాన్ని గుర్తించాలి మనసు యొక్క లయస్థానాన్ని గుర్తించాలి బుద్ధి వికాసం ద్వారా అలా బుద్ధి వికాసం ఎవరికైతే ప్రాణ మనసు లయస్థానాన్ని గుర్తించగలిగే స్థాయికి వికాసం చెందుతుందో అప్పుడు బుద్ధి యొక్క లయస్థానమైనటువంటి చైతన్యాన్ని అతీంద్రియమైనటువంటి చైతన్యాన్ని గుర్తుపడాలి ఈ పరిణామం అంతా ప్రార్థనలతోనే ముడిపడి ఉంటుంది ఈ పరిణామం అంతా ప్రణవంతోనే ముడిపడి ఉంటుంది కాబట్టి శ్వాసతో అనుసంధానమైనటువంటి ప్రణవ జపం కానీ శ్వాసతో అనుసంధానమైన మంత్రజపం కానీ శ్వాసతో అనుసంధానమైన శబ్దగ్రాహ్యత కానీ ఇవన్నీ కూడా మీకు ఈ దిశగా ఉపయుక్తం అవుతూ ఉంటాయి ఈ ప్రార్థనలు చేసేవాళ్ళు ఏంటంటే ఎప్పుడూ కూడా ఈ ఆంతరిక రహస్యాన్ని తెలుసుకోవాలి ఎందుకు మనం రోజు ప్రార్థన చేయాలి మరి ఏ మతమైనా సరే తప్పనిసరిగా రోజుకు ఐదు సార్లు మొహమ్మదిలో అయితే నమాజ్ ఐదు సార్లు చేయమంటున్నాడు ఎందుకని మరి చట్ మతంలో ఉన్నది చట్టాల పూజ ఆరు కాలాల్లో ప్రార్థన చేయాలి ప్రతి నాలుగు గంటలకు ఒకసారి ప్రార్థనలు జరగాలంటాం అందువల్ల మీలో ఎప్పటికప్పుడు ఆ చైతన్య స్థితి ప్రాణ మనోబుద్ధులు లయస్థానమైనటువంటి చైతన్య స్థితిలో మేల్కొంటూ ఉండాలి ఆ స్థాయి మీకు సహాయపడేటటువంటి నిచ్చెన ప్రార్థన ఇది దీన్ని సగుణ సాధన అంటా ఇది నిర్గుణ సాధన కాదు ఇది నిర్గుణ సాధన అన్నారు అనుకోండి అష్టాంగ మార్గంలో ధారణ ధ్యాన సమాధి నిష్టలలో ధ్యాన సమాధుల మధ్యలో ఉండాలన్నమాట కిందకి దిగి రాకూడదు అది నిర్గొ సాధన అక్కడ కూడా చైతన్యమే మేలుకుంటుంది అక్కడ కూడా ప్రాణమనో బుద్ధులు చైతన్యంలో ఏమవుతాయి అది యోగ మార్గం ఆ యోగ మార్గ సాధనలో అక్కడ ఏమవుతుంది అంటే మరి మీరు అంత మనం మానవులు అందరం మరి అంత కఠినమైనటువంటి యోగ సాధన చేయలేము కదా రోజువారీ జీవితం వ్యవహారం మనకి సంసారం గోళ గట్రా సగుణ సహకార వ్యవహారంతో ఉంటుంది కదా మరి ఇవన్నీ పక్కకు పెట్టేసి మరి చేయగలుగుతారా చేయాలంటే అప్పుడు మనం గృహస్థులుగా ఉండకూడదు పక్కన పెట్టి సన్యాసం పుచ్చుకోవాలి కాబట్టి ఇదంతా కుదిరే పని కాదు ఇదందరికీ సాధ్యమయ్యే పని కాదు అందుకని పెద్దలు ఏం చేశారంటే ఈ ప్రార్థనల ద్వారా మీలో సూక్ష్మమైనటువంటి వికాసం ఎలా వస్తుందో పరిశోధించి ఆ హృదయ శబ్దాన్ని ఆ హృదయంలో ఏర్పడుతున్నటువంటి నాదాన్ని శబ్దాన్ని మీ మన మానవోపా లోపల అంతరంగంలో ఏర్పడుతున్నటువంటి ప్రాణ మనోబుద్ధుల యొక్క కదలికలని హృదయంలో ఏర్పడుతున్నటువంటి కదలికలని సింగ్ చేయడానికి ట్యూన్ చేయడానికి ఒకే సూత్రం మీదకి తేవడానికి ఉపయోగపడేటట్టుగా అక్షరాలని కూర్చారు ఆ అక్షరాలను అలాగే ఎందుకు పలకాలి అలాగే ఎందుకు అనాలి అంటే అలా అన్నప్పుడే నువ్వు చైతన్య సిద్ధం వేలుకుంటావు అర్థం ఏంటంటే గుర్తుపట్టడమే ప్రార్థన ఇది గుర్తుపెట్టుకోండి ప్రార్థన చేసే ప్రతి ఒక్కరూ కూడా ప్రాణం యొక్క లయస్థానం మనసు యొక్క లయస్థానం బుద్ధి యొక్క లయస్థానాన్ని గుర్తుపట్టే ప్రయత్నం అనమాట అది గుర్తుపట్టడానికి ఉపయోగపడే భూతత్వం సో ఆ మనం అక్షరాలు కనపడకపోతే ఏం చేస్తాం భూతత్వంలో చదువుకుంటాం అప్పుడు కనపడతాయి కదా సో మనం మామూలుగా వ్యవహారశీలమైపోయి ఉన్నప్పుడు మనం ఈ ప్రాణం లయస్థానాన్ని మనసు యొక్క లయస్థానాన్ని బుద్ధి యొక్క లయస్థానాన్ని గట్టిగా మాట్లాడితే చైతన్యం యొక్క లయస్థానాన్ని కూడా గుర్తుపట్టాలి కాబట్టి అచల సిద్ధాంతంలో చెప్పేదంతా ఏంటంటే చైతన్యం యొక్క లయస్థానం మరి పరమును గుర్తించాలంటే చైతన్యం యొక్క లయస్థానం ఎరిగిన వాడే ఉండాలి అప్పుడు మాత్రమే సృష్టి స్థితి లయాలన్నీ ఆ చైతన్యం కదా ఏర్పడుతున్నాయి దేవతలు ఉన్నటువంటి పరమైన స్థితిని తెలుసుకోగలుగుతాడు అందువల్ల ఆ పరమైనటువంటి లక్ష్యాన్ని పరతత్వాన్ని పరాత్మరాన్ని పరబ్రహ్మ పరమాత్మ ఇట్లా పరశబ్దంతో చెప్పబడేవన్నీ చైతన్యలయ స్థానం అవతల ఉన్నటువంటి స్థితులవి మరి అటువంటి చైతన్యలయ స్థానం అవతల ఉన్నటువంటి స్థితులని మనం ప్రాణాన్ని ప్రాణం యొక్క లయస్థానమే తెలుసుకోకుండా గుర్తుపడగలుగుతామా పాటలేము అందుకని మీరు ప్రార్థనల యొక్క దానిని ఏ లక్ష్యం దృష్ట్యా మీరు ప్రార్థన చేస్తున్నారని లక్ష్యశుద్ధి మీకు ఉండాలన్నమాట ప్రార్థన చేసే వాళ్ళందరూ తప్పక ఏం తెలుసుకోవాలి అంటే ప్రాణం యొక్క లయస్థానం తెలుసుకోవాలి మనస్సు యొక్క లయస్థానం తెలుసుకోవాలి బుద్ధి యొక్క లయస్థానం తెలుసుకోవాలి చైతన్యం యొక్క లయస్థానం తెలుసుకోవాలి ఈ లయస్థాన గు లయస్థానాన్ని గుర్తించడానికే యోగం అని పేరు అండి అందరూ నాదానుసంధానం నాద యోగం అభ్యసిస్తున్నావు అది కూడా ఒక యోగమే ఆ నాద యోగం ఏమిటంటే ఈ క్రమేపీ ఈ మనం పలుకుతున్న అక్షరాలన్నీ మీలోనే జీర్ణమైపోయినము అవి నాదంగా మారిపోతాయి మౌనం వినగలుగుతారు మౌన స్థితి నుంచే మీరు ఆ శబ్దాన్ని యొక్క సూక్ష్మమైనటువంటి వైబ్రేషన్ని గుర్తుపడగలుగుతారు స్థూలనాదం కాస్త సూక్ష్మనాదంగా మారుతుంది సూక్ష్మనాదం కాస్త సూక్ష్మమైన ప్రకంపనలుగా మారుతుంది ప్రకంపనలు మౌనంగా మారుతాను ఈ రీతిగా మీరు మౌనస్థితికి చేరిపోతారు నిదానంగా ఆ మౌనస్థితిలో నిలకడ చెంది ఉండి వీటన్నిటినీ సాక్షిగా చూడగలుగుతారు అప్పుడు మీరు ఏ ప్రయత్నం చేయకుండానే మీరు జ్ఞాత కోటస్థుడు అన్న అనుభవాన్ని పొందగలుగుతారు ప్రత్యేకాత్మ పరమాత్మ అనే అనుభవాన్ని పొందగలుగుతారు అంతటా ఆ సూక్ష్మ ప్రకంపనల్ని తెలుసుకోగలిగే స్థాయికి చేరిపోతే అప్పుడు స్వరాన్ని అధిగమించేస్తారు అంతటా ఉన్నటువంటి చైతన్యం అనే సూక్ష్మ ప్రకంపనలు యొక్క లయస్థానం కూడా తెలిసిపోతే చైతన్య లయస్థానం తెలిసిపోతే దాడిపోయి కూడా అసడిపోయిపోతాం ఈ రకంగా ఈ సులభమైనటువంటి మార్గం అన్నమాట ఇది అసాంఖ్య విచారణలో ఉన్న పంచీకరణ మొత్తాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నం ప్రార్థన మనం మాటగా విచారణగా చెప్పాం కానీ అది ఉండాలా వద్దా ఆ ప్రకాశం ఇందులో వచ్చి చేరి ఆ ఇంద్రియంలో చేరి ఆ అధిష్టానంతో చేరి ఈ రకమైన వ్యవహారం చేస్తూ ఈ రకమైన లయం చేస్తుందని మనం సాంఖ్య విచారణ పంచీకరణలు చెప్పాం మరి మనకి మనకి స్వానుభవంలో దర్శనం అవ్వాల వద్దా ఎట్లా అవుతుంది ఆ అది ఉన్న నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లేదే యోగం అంటే ప్రాణం యొక్క వ్యవహార స్థానం నుంచి ప్రాణం యొక్క లయస్థానం మనసు యొక్క వ్యవహారం నుంచి మనసు యొక్క లయ స్థానం వైపు బుద్ధి యొక్క వ్యవహారం నుంచి బుద్ధి యొక్క లయ స్థానం వైపు చైతన్యం యొక్క వ్యవహారం నుంచి చైతన్యం యొక్క లయ స్థానం ఇలా పరిణమింపజేస్తుంది ఇది ఇలా పరిణామం మీలో జరుగుతోందా లేదా ఈ రకమైనటువంటి స్థాయి మీద తీసుకోగలుగుతున్నామా లేదా ఎదుగుతున్నామా లేదా ఈ రకమైన నిర్ణయం వస్తుందా రావడం అని మనం సరి చూసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు ఆయన సో ప్రా ప్రార్థనలు బోధించేటటువంటి వారు ఎవరైతే లీడర్ ఉంటారో ఎప్పుడు వాళ్ళే చేయకూడదు వాళ్ళకు ఆల్రెడీ ప్రార్థనలు సహజమైపోయినాయి కదా సో వాళ్ళు ఇప్పుడు ఎక్కడి నుండి వినాలి మౌన స్థాయి నుంచి వినాలి లయస్థానం నుంచి వినాలి మీకు ఒక సింఫనీ అంటే రకరకాలైనటువంటి వాయిద్యాలను ఒకేసారి వాయిద్యం ఒకేసారి మేళవింపు చేసి వాయించేటప్పుడు మధ్యలో ఆర్కెస్ట్రా సింఫనీకి ఒక డైరెక్టర్ ఉంటాడు పొల పట్టుకుని అటు ఇటు చేతులు తిప్పుడు మరి ముఫై నలభై ఇన్స్ట్రుమెంట్లు అవతల ఒకేసారి వంద మంది కూడా వాయిస్తారు కానీ ఈ పొల్ల పట్టుకుని తిప్పేవాడికి ప్రతి ఒక్కటి విడివిడిగా వినగలిగేంత జ్ఞానం ఉంటుంది ఎవరు ఏ శృతిలో ఎక్కడ శృతి భేదంతో వాయిస్తున్నారో పట్టగలుగుతాడు ఎంత తెలివి ఎంత బుద్ధి అర్థమైందా ఇప్పుడు రవిశంకర్ గారు లక్ష కళార్చన చేశారు మనకి హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో లక్ష మంది సంగీతకారులు మా వాయిద్యకారులు వచ్చేసి ఒకే స్టేడియంలో ఒకేసారి పాట పాడారు వాయిద్యాలి లక్ష మందికి ఒకే సింఫనీ డైరెక్టర్ ఉన్నాడు ఒకే ఒక డైరెక్టర్ ఒకటే ఇట్లా డైరెక్ట్ చేశాడు ఆ పుల్లతోటి అతను అతను తిప్పేటటువంటి చేతి విన్యాసం ద్వారానే అందరికి డైరెక్షన్ అనమాట పెద్ద ఎల్సిడి స్క్రీన్ మీద కనబడుతూ ఉంటాడు ఆయన సో వీళ్ళందరూ కూడా ఆయన యొక్క కదలికని ఫాలో అయిపోతుంటారు అనమాట ఎంత ఏకాగ్రత కావాలి ఎంత అద్భుతమైన విన్యాసం కావాలి ఎంత తాదాత్మిక సిద్ధి కావాలి తనను తాను మరిచిపోయి ఉండాలి తన ఉడికిన తాను పోగొట్టుకునే దిశగా ఉండాలి అలా ఎప్పుడైతే చేస్తావో అప్పుడేమయ్యావు నువ్వు లేని స్థితిని నువ్వు అనుభవిస్తావు నీ వ్యావహారిక నేను లేకుండా ఉన్నటువంటి స్థితిని నువ్వు అనుభవిస్తావు ఎరుకతో నిదానంగా ఆ లయస్థాన స్థితిలో ఉన్న మౌనస్థితిలో ఉన్నటువంటి ప్రజ్ఞని కనుక మనం నిలబెట్టుకుంటూ ఉంటే భావావేశం కలిగినప్పుడు కీర్తిస్తావు అది వేరే విషయం ఇప్పుడు భావావేశం కలగదు కదా మౌనస్థితిలో వెళ్ళిపోతూ ఉంటుంది అది అభ్యాసం చే నిరంతరాయంగా మౌనస్థితిలో చేరుతూ ఉంటుంది నిలకడ చెందేటప్పటికి నీలో ఉన్నటువంటి ఎరుక మేల్కొంటుంది అనమాట జ్ఞానం మేల్కొంటుంది అనమాట కళ్ళెదుర్కుండా ఎంతమంది సామూహికంగా ఏ ప్రయత్నం చేస్తూ ఉన్నా అందరినీ ఈ చిండివిజ్యువల్ని గమనించగలిగేటటువంటి పొరపాట్లను గుర్తించగలిగేటండి సరిచేయగలిగేటటువంటి సామర్థ్యం వస్తుంది ఆ లక్షణం గురువుకుండాలి లేకపోతే ఇప్పుడు ఆ చెప్పల అటు తిప్పి అయినా మరి ఊరికే పిప్తున్నాడా డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి అతనికి ఏ కెపాసిటీ ఉండాలి అతను మైండ్ ఎప్పుడు కూడా బుద్ధి మౌనంలో ఉండాలి చైతన్యలు స్థానంలో ఉండాలి ఆ స్థాయి నుంచి ఒక్కొక్కడిని వింటూ ఉంటాడు ఒక్కొక్క శబ్దాన్ని వింటూ ఉంటాడు ఎక్కడి నుంచి అపశబ్దం వస్తుందో పట్టుకోగలుగుతాడు అది ఏ ఇన్స్ట్రుమెంట్లో ప్రాబ్లమా వాయించే వాడిలో ప్రాబ్లమా వాడి మనోబుద్ధుల్లో ప్రాబ్లమా స్థితిలో ప్రాబ్లమా లైలో ప్రాబ్లమా తాళంలో ప్రాబ్లమా రాగాల్లో ప్రాబ్లమా ఇలా వాడి యొక్క వెంటనే డాక్టర్కి ఎట్లయితే తక్కువనే వాడిని తెలిసిపోతున్నా వీడి కూడా తెలిసిపోతుంది అంటే ఇప్పుడు అతను ఉండి వినాలా లేకుండా వినాలా ఇప్పుడు వ్యవహార నేను లేకుండా ఉండాలి యథార్థ నేను ప్రజ్ఞ నేననేవాడు ఉండాలి చైతన్యం నేననేవాడు ఉండాలి ఆ స్థాయికి తెస్తే అప్పుడున్నది నాదయోగం అయింది ఎందుకు త్యాగరాజు కీర్తనల ద్వారా ముఖ్య నాదోపాసన వలన నాద బ్రహ్మము శబ్ద బ్రహ్మము మనందరం మాట్లాడుతున్నామంటే ఆ వాగ్దేవత వైఖరి వాక్కుగా మనలో ప్రతిఫలిస్తుంది వెనుక ఉన్నది శబ్ద బ్రహ్మమే కదా కాబట్టి ఆ శబ్ద బ్రహ్మమును గుర్తుపట్టాలి అంటే మనం ప్రజ్ఞాస్థితిలో కదా ఉండాలి అట్లా మనం జాగ్రత్తగా శబ్ద బ్రహ్మమును గుర్తుపడితేనే కదా అవతలకి నిశ్శబ్ద నిశబ్దో బ్రహ్మ వచ్చేది చేరగలిగేది కాబట్టి మీరు ప్రార్థన చేసేటప్పుడు కేవలం సగుణ సాకార పద్ధతిగా మాత్రమే ఉండకూడదు భావం ఏమవుతుంది అంటే సగుణ సాకార పద్ధతిగా పనిచేస్తుంది అప్పుడేమైంది సగుణ సాకార దర్శనాన్నే పొందుతుంది అంటే ఎక్కువసేపు ఉండదుగా ఉన్నది మీరు ఏదో అంబికాహస అంబికా ఏదో చదివేది ఏమిటది అంబిక అంబికాష్టకండి అంబికాష్టకం అప్పుడు కూడా వెంటనే సగుణ సాకార భావన వచ్చేస్తుంది అది ఇంటెండెడ్ టూ జిల్లేముడి అమ్మగారు మీకు తెలిసిపోతాం లోపల సగుణ సాకార దర్శనాన్ని పొందేస్తున్నారు అయితే మీరు మీ నామరూప దేహానికి సంబంధించినటువంటి నామరూపాలని కోల్పోతున్నారు కానీ భావనాత్మకమైనటువంటి సగుణ సాకార దర్శనంలో లయమైపోతున్నారు మరి అది నిర్గుణ నిరాకారం కాదుగా ప్రజ్ఞ కాదుగా చైతన్యం యొక్క లయస్థానాన్ని గుర్తించలేరుగా ఇట్లా ప్రతి ఒక్కరూ ఏదైనా సరే ప్రార్థన చేసేటప్పుడు వాడి లయస్థానాన్ని ఎక్కడ పెట్టు పట్టుకోగలుగుతున్నాడు ఎక్కడ గుర్తించగలుగుతున్నాడో గుర్తించాలి ఇది గురువు అండి శిష్యుడు వెనక ప్రార్థన చేస్తూ ఉంటే అతడు సగుణ సహకారంగా ఉన్నాడు అనుకోండి గురువుని ఆ సగుణ సహకారం ఆవించి ఆవేశించాలి ఉండాలి గురువు ఎప్పుడు కూడా ఇప్పుడు ఏమైపోతుంది ఓ ఇదేంటి నా స్థితిలో తేడా వచ్చేసింది ఇది సగుణ సహకారం ఎక్కడి నుంచో వచ్చిందని నా దగ్గరికి నేను పిలవకుండా అనుకుంటాడు వెంటనే గుర్తిస్తాడు తెలుసుకుంటాడనమాట ఓహో ఇది ప్రార్థన వల్ల వచ్చిందని తెలుసుకుంటాడు ఎప్పుడు సహజ నిర్వికల్ప సమాధినిష్ఠుడైనటువంటి పెద్ద బ్రహ్మమునకు ఆవల ఉండాలి అలా ఉండాలి అప్పుడే శరీరం అవగలుగుతా అప్పుడు శరీర ప్రాణేంద్రియ మనోబుద్ధి సంఘాతం ఏ వ్యవహారం చేసింది అనేటటువంటి ఏం ప్రాధాన్యత లేదు ఉందా ఇప్పుడు మీరు అన్న ప్రార్థనలు చేస్తున్నారండి మీరు ప్రార్థా నేను టెరస్ మీద వాకింగ్ చేస్తూ మొక్కలకు నీళ్లు పోస్తూ పనులన్నీ చేస్తూనే ఉన్నాను కానీ మీరు అందరూ పాడుతున్నటువంటి దాని మీద నా తెలివి పని చేస్తుంది లేదా కాబట్టి ఎరుక ఎంత సూక్ష్మమైంది దేనే గుర్తించగలుగుతుంది అంటే జాగ్రత్తగా ఎరుకను విడిపించుకోవాలి మరి మనం అది కదా మీరు మోక్షం అంటే కనీసం ప్రజ్ఞానం బ్రహ్మ ప్రజ్ఞాస్థితిలో మేల్కొంటే ముక్తిందా కాబట్టి ప్రార్థనలు చేసేటప్పుడు రెండు అంశాలు గుర్తించలేను ఏంటంటే ప్రార్థన చేసేటటువంటి వాళ్ళకి దాని భావన తెలిసి ఉండాలి అంటే సారాంశంగా అయినా తెలిసి ఉండాలి సారాంశంగా తెలిసి ఉంటే ఏ లయస్థానం గురించి ఆ భావన చెప్తుందో అవగాహన వస్తుంది అప్పుడు ఆ లయస్థానంలో దాన్ని నిలుపుకొని అంటూ ఉంటాడు అప్పుడు అభ్యాసవశం చేత అప్పుడు ఆ లయస్థానంలో స్థిరపడతాడు తద్వారాతను పొందవలసిన అనుభూతిని అతను అనుభూతి చెందుతాడు అంటే ఆధ్యాత్మికత అంటే ఏమిటో అతనికి అనుభవానికి వస్తుంది ఈ రకమైనటువంటి తెలివి లేదనుకోండి మీరు చూడండి ప్రపంచంగా అసలు పాటలు పాడటారా ఇంకేరు తన చేయని వారు ఎవరు ఉండరండి నామస్మరణ చేయని వారు ఎవరు ఉండరు ఆఖరికి వాడి పేరు వాడైనా తలుచుకుంటూ ఉంటాడు కానీ మరి ఆధ్యాత్మిక ఉన్నది ఎందుకు రావడం లేదు స్వరూప జ్ఞానం ఎందుకు సిద్ధించడం లేదంటే ఈ రకమైనటువంటి నిర్ణయ క్రమం తెలియకపోవడం విచారణ క్రమాన్ని దీంట్లో వినియోగించాలనే తెలివి రాకపోవడం మేలుకోకపోవడం అర్థమైందా దయస్థానము ఎరిగి పాడాలన్నమాట ఎప్పుడు కూడా అప్పుడే అది అవుతుంది అర్థమైందా ఒకటి భావం రెండు యస్థానంలో సాక్షిగా ఉండాలి లయస్థానంలో కరిగిపోకూడదు అర్థమైందా సాక్షిగా కలకథ చెంది ఉన్నప్పుడు మౌనం వస్తుంది అన్నమాట అప్పుడు మౌనంలో నుంచి అప్పుడు తర్వాత చైతన్య రహిత స్థితికి అర్థమైందా హరి ఓం శ్రీగురు భి చెప్తారు అయితే మీరు వినండి అక్కడ ప్రాక్టికల్ గా మీరు విని ఏ మాత్రతో అనుసంధానం అవుతుంది అనేది చూడండి అంటే అందరూ అన్ని వేళలా మాధ్యమాలలో కూడా సరిగా వినపడదు అది సూక్ష్మమైనటువంటిది అందుకని మీరు ప్రత్యక్షంగా వినండి ఆ మకారం చెట్ట చివర అనేటప్పుడు ఆ మాధ్యమంలో వినపడదు అందుకని మీరు ప్రత్యక్షంగా విని ఎంత సమయంలో ఆ ప్రణవం అయిపోతుందో చూడండి సమ ప్రాణాయామాన్ని స్వాధీనపరచుకుంటే అప్పుడు అది దీర్ఘ ప్రణవంగా మారుతుంది మొట్టమొదటి మీరేం చూడాలంటే మీకు సమ ప్రాణాయామం లేదా చూసుకోండి సమ అంటే ఏమిటి శ్వాస సమయానికి ఎంత సమయం పట్టిందో అంతసేపు ఆపుకోవాలి మేడం అంతసేపు నిశ్వాసం అంతసేపు ఆపుకోవాలి ఇది క్రమంగా అంటే ఒక వారానికి పది శాతం చొప్పున పెంచాలి అంటే అర్థమేంటి మీరు సపోజ్ ఒక పది సెకండ్లు ఉచ్ఛ్వాసం తీసుకున్నారనుకో పది సెకండ్లు ఆపాలి పది సెకండ్లు వదలాలి పది సెకండ్లు ఆపాలి ఇలా మందు అభ్యాసం చేయాలి ఒక వారం అభ్యాసం చేసిన తర్వాత పది బజ్లు పదకొండు అనమాట ఒక వారం అభ్యాసం చేసేంత వరకు మీకు ఆ శక్తి రాదు వచ్చే వారానికి పన్నెండు ఆ తర్వాత పదమూడు ఆ తర్వాత పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై డబల్ నీ ఒరిజినల్ కెపాసిటీ కంటే డబల్ ఫ్రీచ్ అయ్యేంత వరకు ట్రై చేయాలన్నమాట నీ ఒరిజినల్ కెపాసిటీ పది సెకండ్లు అనుకోండి అది ఇరవై సెకండ్ల స్థాయి వరకు వచ్చేంత వరకు ప్రయత్నం చేయాలి దాని వల్ల నీ ప్రాణశక్తి బలపడిపోతుంది తద్వారా నువ్వు స్థూలాన్ని దాటడానికి ఆ ప్రాణశక్తి ఉపయోగపడుతుంది అనమాట ప్రాణశక్తి మానసిక శక్తిని అందుకుంటుంది అనమాట వెంటనే ఈ ఇరవై ఇరవై సెకండ్ల స్థాయిలో మనసు పనిచేస్తూ ఉంటుంది ప్రాణానికి రెట్టింపు వేగంలో మనసు పనిచేస్తూ ఉంటుందండి మనోభూమికలోకి వచ్చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇదే ప్రాక్టీస్ మళ్ళీ చేస్తారు ఇరవై దగ్గర స్థిరపడ్డాక ఇరవై సహజం అయిపోతుంది మళ్ళా రెట్టింపు నెక్స్ట్ అగేన్ మళ్ళా రెట్టింపు అప్పుడు మనసును దాటిపోతారు అనమాట ఇరవై సెకండ్ల బదులు నలభై సెకండ్ల దాకా వస్తావు అనమాట మళ్ళా అక్కడ సహజమైపోతావు కొంతకాలానికి అక్కడ సహజం అయిపోయినాక అప్పుడు సహజం అవ్వగానే నేను తెలుస్తుంది అనమాట ప్రయత్నం లేకుండానే అట్లా ఉంటావు మొదట ప్రయత్నపూర్వకంగా ఉంటావు తర్వాత ప్రయత్నం లేకుండా ఉంటావు ఇట్లా ఎప్పుడైతే అయ్యావో మళ్ళా ట్రై చేస్తాడు అప్పుడు ఏమైంది ఎనభై సెకండ్లు ఒకసారి బుద్ధి యొక్క లయస్థానాన్ని గుర్తుపడగలుగుతాడు ఇట్లా పెంచే కొద్దీ ఆ లయస్థానం ఆ అందుకని ప్రాణం యొక్క లయం మనసు యొక్క లయం ఆ కుంభక స్థానంలో తెలిసిపోతున్నాను అనమాట పది సెకండ్లు ఉన్నప్పుడు మీరు గుర్తుపట్టలేరు అనమాట ఎందుకంటే ఉంటది అప్పుడు అందుకని దీర్ఘ ప్రణవాన్ని ముందు శ్వాస మీద క్రమబద్ధత రావాలండి దీని మీద క్రమబద్ధత వచ్చినాక దీనికి ప్రణవాన్ని అనుసంధానం చేయాలన్నమాట ఇది వస్తే గాని ప్రాంతంలో ఇప్పుడు నాకు అంటే తెలియట్లేదు స్వామి అదే ఇట్లా చేయాలన్నమాట ఈ ప్రయోగం ఎవరికి వాళ్ళు చేసి ఈ ఎక్స్పెరిమెంట్ లో ఫలితాలను సాధించాలి ఇప్పుడు మీరు వంట చేసేటప్పుడు ఉప్పు ఎంతమ్మా తగినంత తగినంత అంటే బై ఎక్స్పీరియన్ అర్థమైందా సో అందుకని దీనికి ప్రమాణం ఏమిటి అంటే ముందు శ్వాసని గమనించాలి ఫస్ట్ గమనించి ఎంతసేపట్లో పడిపోతుంది ఎంతసేపట్లో నిలబడుతోంది ఎంతసేపు గాలి ఎంతసేపు ఆపుకుంటున్నాను ఎంతసేపు వదిలిపెడుతున్నాను ఎంతసేపు ఆపుకుంటున్నాను అనేది ముందు గమనించాలి ఏం చేయకుండా గమనించాలి గమనించిన తర్వాత నిదానంగా దానికి శబ్దాన్ని జోడించాలి ఆ స్థితిలోనే శబ్దాన్ని జోడించాలి తర్వాత ఏం చేయాలి ఒక వారం అట్లా అయిపోయిన తర్వాత దాన్ని నిదానంగా ఒక్కొక్క సెకండ్ ఒక్కొక్క సెకండ్ పెంచాలండి ఒకేసారి పది నుంచి ఇరవైకి జంప్ కొట్టకూడదు ఆతురత పనికిరాదు ఇది గుర్తుపెట్టుకోండి ఈ అంశాలు ఆతురతతో వ్యవహరించేవాడికి మెదడు మీద ప్రభావం పడుతుంది అనమాట తలనొప్పి వస్తుంది అది ఇండికేషన్ మీరు ఆతురత ప్రదర్శిస్తున్నారనడానికి ఇండికేషన్ ఏంటంటే తలనొప్పి వస్తుంది మీరు ఎప్పుడు ఈ ఈ ఈ అనుసంధానంలో నిదానంగా వెళ్ళాలనుకో ఈ వెళ్ళేటప్పుడు ఎప్పటికప్పుడు ఏం చేస్తారు పది పదకొండు పన్నెండు పదమూడు పద్దెనిమిది అంటే ఇరవై దాకా వస్తావు మళ్ళీ అక్కడ నిలకడ అక్కడ నుంచి మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇరవై నుంచి నలభై దాకా నలభై నుంచి ఎనభై దాకా ఎనభై నుంచి నూట దాకా దడిద నూట అరవై సెకండ్ల వరకు కనుక నువ్వు నువ్వు సహజంగా మౌన వచ్చేస్తావు అర్థమైందండి ఇలా నిలబెట్టుకోగలిగినప్పుడు నీకు ఎడాపింగళా సుషిమ్మ అంతర్వర్తి అయినటువంటి ప్రాణ ప్రవాహం యొక్క జ్ఞానం అంతా వస్తుంది నాభిస్థానాన్ని వెనక్కి లాగి పట్టుకోవాలండి ఎప్పుడూ కూడా ముందుకు తీసుకెళ్ళకూడదు వెనక్కి తీసుకోవాలన్నమాట అప్పుడు ఆ బలం ఊర్ధ్వముఖంగా పనిచేస్తుంది చాలామంది ఈ సాధన చేసేటప్పుడు నాభిస్థానాన్ని ఫ్రీగా వదిలేస్తారు మొట్ట అక్కడి నుంచి కనుక పట్టుకోకపోతే వెనక్కి పట్టుకోకపోతే లభించిన శక్తి అధోముఖంగా విడిపోతుంది అందమైందా ఇంకా వ్యవహారంలో అత్యంత బలవత్తరంగా మారిపోతాడు విరమించేటటువంటి బలాన్ని పొందవలసింది పోయి లో బలవత్తం అయిపోయే స్థాయికి మారిపోతుంది అందుకని చూడండి భౌతికమైనటువంటి యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళందరూ కూడా బాగా విపరీతంగా బలపడిపోతాడు అనమాట అది ఆధ్యాత్మిక ప్రయాణానికి ఉపయుక్తం కాదు కాబట్టి ఈ జాగ్రత్తని పాటిస్తూ నిదానంగా ప్రయత్నం చేయండి సరేనా నమస్కారం సాయి